ొమ్మిది గురువులందు మంచి గుణవంతులందు కోరచూపు మనసు కోపరూపు చపలుడిట్టులుండు రీతి అఖిల జీవసంగ ఆత్మలింగ భావము పూసల మధ్యలో దారమున్నట్లు జీవుల శరీరమధ్యలో శరీరమంతటికీ ఆధారమయ్యున్న ఓ ఆత్మ వినుము కోతిపిల్ల ఇతరులను ఊరకనే వెక్కిరించుచున్నట్లు చపల తత్వముగల మూఢులు గురువుల యడల మరియు మంచి గుణవంతుల యడల క్రోధము కలిగియుందురు మరియు వారి ఎడల నీచముగా ప్రవర్తించుచుందురు వారు చెపలచిత్తులయ్యుండి తమ వలనే అందరినీ తలచుచుందురు